Thank you. కతురా ప్రాప్య ఫలం కర్మకిం Drushya Varitam తడం దృశ్యవారితమాత్మన చిదర్శనం తర్శనం చిదర్శనం తత్వదర్శన మానసన్గణే కృతే జవాత్ కిం మానసం మానసంతు అంటే మనసంటే ఏంటి మార్గణే కృతే మాగణే విచారణే కాబట్టి మనసంటే ఏంటి అని విచారం చేసినప్పుడు నైవ మానసం నేవ మానసం అసలు మనసే ఉండదు మనసేమిటి అని విచారణ చేసినప్పుడు మనసే ఉండదు మార్గ ఆర్జవాత్ ఇది ఆత్మవిచారంలో సూటైనటువంటి మార్గం ఎందుకంటే స్వరూపాన్ని తెలియకుండా చేసినప్పుడు అలా తెలియకుండా చేసింది ఏదో అది ఆరోపమది స్వరూపం ఎప్పుడూ సత్యం ఆరోపం అనేటువంటిది మిథ్య కాబట్టి ఉన్నదైతే తొలగించవచ్చు లేనిదాన్ని తొలగించే ప్రశ్న లేదు మిథ్య అంటే లేనిదే గనక లేనిదాని తొలగించేటువంటి ప్రశ్న లేదు కాబట్టి లేనిదాని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అది లేకుండా అది స్వరూపానికి ఆ రూపానికి గుర్తుపెట్టుకోవాల్సిందే అదే మనం ఎడారిలో ఒక ఎండమావిని చూచినప్పుడు ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నాయి అని చూచినప్పుడు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటిది ఎడారి సత్యం ఎండమావి అనేటువంటిది కాబట్టి అది తొలగాలి అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా తొలగేందుకు అవకాశం లేదు దాన్ని విచారం చేయడం ఒక్కటే మార్గం విచారంలోనే ఎండమావి లేదు మృఖతృష్ణ లేదు అనేటువంటిది మనకు తెలుస్తుంది అట్లాగే మానసంతో కిం మార్గనే క్రితే పదిహేడో శ్లోకం నైవ మానసం మార్గ కాబట్టి ఈ మనసు ఏంటి అని ఆలోచన చేయాలి మనసు అనేటువంటిది సత్యం గనకైతే దాన్ని తొలగించడం వేరే విషయం మనసు ఆరోపమే గనక ఆరోపాన్ని విచారం చేయడంలోనే పోతుంది అది ముఖ్యమైనటువంటి మా ఆ ఉద్దేశం మానస్ మనసంటే ఏంటి అని నువ్వు విచారం చేయి అసలు లేకుండా పోతుందంటే లేకుండా ఎట్లా పోతుంది ఉన్నది లేకుండా పోదు లేనిదే గనక లేనిది ఉన్నట్లు కనపడుతూ ఉంది కాబట్టి విచారం చేయడంలో లేనిది లేనట్లుగా పోది ఉన్నది ఏదో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ విచార మార్గాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇది అందరూ చెప్పగలిగేది కాదు అందరూ అర్థం చేసుకోగలిగేది కూడా కాదు కాబట్టి చాలా కమిట్మెంట్ ఉండాలా కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి నెక్స్ట్ నంబర్ ఎయిటీన్ వృత్తయస్త్హం వృత్తి ృస్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మన వృత్తయస్త్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మనహ వృత్తయో మనో విద్యహం మనహ వృత్తి అనేది ఏకవచనం వృత్తి అంటే సంకల్పము వృత్తి అంటే సంకల్పము థాట్ వృత్తయ అన్నప్పుడు దట్ ఈస్ ప్లోరల్ బహువచనం వృత్తయ అంటే ప్లోరల్ అది బహువచనం అంటే వృత్తులు సంకల్పాలు ఆలోచనలు అనర్థం వృత్తయ అహం వృత్తిం ఆశ్రిత వృత్తయ వృత్తులు మొదటిదాన్ని అర్థం తెలుసుకుని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం వృత్తయ వృత్తులు అహం వృత్తిం నేను అనేటువంటి వృత్తిని ఆశ్రిత అవి ఆశ్రయించుకొని ఉంటారు ఉంటాయి అని అర్థం కాబట్టి అహం వృత్తి అనేటువంటిది సింగులర్ క్లియర్ ఏకవచనం వృత్తయ బహువచనం వృత్తయ ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో అహం వృత్తిం నేను అనేటువంటి ఈ వృత్తిని ఆశ్రిత ఆశ్రయించుకొని ఉంటాయి అని వృత్తయో మన వృత్తయో మనహ సెకండ్ లైన్ అంటే వృత్తులు వృత్తయ మనహ వృత్తులే మనస్సు విద్యహం మనహ విధి అంటే తెలుసుకో అహం నేను అనేది ఏదైతే ఉందో అది మనహ మనస్సు అది మానసంతు కిం మార్గణీకృతే నైవ మానసం మార్గ అన్నాడు కాదు మనసు ఏంటో తెలుసుకోమది ఇక్కడికి వస్తున్నాడు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే దీన్ని ఫస్ట్ లైన్ నుంచి కాదు సెకండ్ లైన్ నుంచి తీసుకోండి బాగా అర్థమవుతుంది వృత్తయో మనహ వృత్తయ మనహ క్లియర్ క్లీన్ సెంటెన్స్ అంటే మనసు అంటే ఏంటంటే వృత్తులు వృత్తయ మనహ ఫస్ట్ లైన్ అహం వృత్తిం ఆశ్రితాహ కాబట్టి ఈ వృత్తులు నేను అనేటువంటి వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నవి అది కదా అంటే ఇక్కడ రెండు వృత్తులు మనకు తెలుస్తూ ఉన్నాయి వృత్తయ అన్నప్పుడు చాలా వృత్తులు కదా వృత్తిం అంటే ఒక్కటే వృత్తి కాబట్టి ఇక్కడికే మనకు ఒక డైలమా ఏంది వృత్తయ అంటున్నాడు మళ్ళీ వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాడు అంటున్నాడని ఇట్లే వృత్తులన్నీ ఒకటి అది చెప్తాను నేను ఇంకొకటి ఇంకొక వృత్తి ఉంది ఏంటో తెలుసా అహం వృత్తి నేను అనేటువంటి వృత్తి ఇంకా చెప్పాలంటే ఇది అనేటువంటి వృత్తి ఇంకేం కాబట్టి నీకన్నా అన్యమైనటువంటిది ఇదం భావనలు ఏవైతే ఉన్నాయో అది కాబట్టి ఇక్కడ వృత్తయో మనహ వృత్తులే మనస్సు అంటున్నాడు కాబట్టి మనసుకు డెఫినేషన్ ఇచ్చేసాడు మనస్ అంటే ఏంటో కాదు వృత్తులు బండిల్ ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్ కేవలం అట్లా వృత్తులు ఉన్నంత మాత్రాన్ని కూడా కాదు ఇప్పుడు నది ఉన్నదనుకోండి ఏ నది అని దేట్నట్టాము నీళ్లు ఎక్కడుంటే అక్కడ నది అంటావా అట్లయ్యేటట్లయితే ఒక బావిలో కూడా నీళ్లు ఉన్నాయి దాని బావి అంటే ఆమె అట్లాగే చెరువులో నీళ్లున్నాయి తక్కువండి బావిలో అంటే ఎక్కువ నీకు కావాలంటే చెరువులో ఉన్నాయి చెరువు నిండిపోయి ఉంది దాన్ని చెరువు నది అనవు ఇంకా ఎక్కువ కావాలంటే సముద్రం ఉంది సముద్రంలో కూడా జలం ఉంది కాబట్టి ఎక్కువ జలం ఉన్నంత మాత్రాన దాన్ని సముద్రం పిలవచ్చేమో కానీ నది పిలిచేందుకు అవకాశం లేదు కాబట్టి నీళ్లు ఉండాలి ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి అర్థమవుతుంది ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ రివర్ డెఫినేషన్ కాబట్టి నీళ్లు ఉండాలి అవి ఎడతెగకుండా ప్రవహిస్తూ ఉండాలి అప్పుడు అది నది అవుతుంది అట్లాగే సంకల్పాలు ఉండాలి ఆ సంకల్పాల నిరంతరం నడుస్తూ ఉండాలి ఎక్కడైతే సంకల్పాలు నడుస్తూ ఉన్నాయో అది మనహా మనస్సు వృత్తయో మనహా సెకండ్ లైన్ వృత్తయో మనహా కాబట్టి వృత్తులు ఉండాలి ఇవి నడుస్తూ ఉండాలి కాకపోతే వృత్తయ అహం వృత్తిం ఆశ్రిత ఈ వృత్తులు సంకల్పాలు ఏవైతే ఉన్నావో నాయన ఆలోచనలు అంతా ఇంకే లేదు వృత్తులన్నా ఆలోచనలన్నా సంకల్పాలన్నా ఒకటే కాబట్టి మన మనసులో ఏ వృత్తులైతే నడుస్తూ ఉన్నాయో ఇవి అహం వృత్తిం ఆశ్రిత ఈ వృత్తులన్నీ కూడాను ఒక వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి చాలామంది పిల్లలు ఉండొచ్చేమో కానీ తల్లి ఒక్కటే నాకు పది మంది పిల్లలు అని ఆమె చెప్పొచ్చు కానీ ఆమె మాత్రం ఒకటే తల్లి సరేనా అట్లాగే ఇక్కడ కూడాను అహం అనేది ఒక వృత్తి దాని మీద ఆధారపడి మిగతా వృత్తులన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వృత్తయ అన్నప్పుడు ఆ అహం వృత్తి కాదు లేయ ఎందుకని అహం వృత్తి ఆశ్రిత ఆ నేను అనేటువంటి వృత్తి మీద వృత్తులు ఆధారపడి ఉన్నవి అన్నప్పుడు ఈ వృత్తులు ఏమిటి అనేది కూడా మనకు కావాలి ఈ వృత్తులు ఏమిటంటే నీకన్నా అన్యంగా ఉండేటి తెలిసేది నేను అనేది ఒక వృత్తి నాయన నేను అనేది ఒక వృత్తి కదా నీకు తెలిసేవన్నీ కూడా వృత్తులే కాకపోతే అది ఇది ఇది ఇది అది అది ఇది అని తెలుస్తాయి నీ దగ్గరకు వచ్చేటప్పటికీ ఇది అది అనవు నేను అంటావు కాబట్టి ఇక్కడ వృత్తి నేను అనేటువంటిది ఒక వృత్తి అట్లాగే అక్కడికి పోయేటప్పుడు ఈ నేను ఈ ప్రపంచంలో ఇంకెక్కడ కనపడదు ఏ వస్తువుని కానీ ఏ విషయాన్ని కానీ ఏ వ్యక్తిని కాని నువ్వు అది నేను అని చెప్పలేవు నేను అనేది ఇక్కడుంది నీ దేహానికి దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతానికి సంబంధించి బాడీ సెన్స్ మైండ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాన్నే నేను అంటున్నావు నీకన్నా అన్యంగా తెలుస్తూ ఉన్నాయి కాదు అవి కూడా వృత్తులే ఇప్పుడు సపోజ్ ఇది ఒక పుస్తకం అన్న అనుకోండి ఇది గార్ల్యాండ్ ఇది పూలమాల ఇట్స్ ఎ థాట్ పూలమాల ఒక ఆలోచన ఒక వృత్తి పూలమాల అనే ఆలోచన జపమాల అనేటువంటి ఆలోచన ఇది వేరు అది వేరు అది ఉన్నప్పుడు ఇది లేదు ఇది ఉన్నప్పుడు అది లేదు కాబట్టి రెండు వృత్తులు కలుస్తూ ఉన్నాయి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి మనకు ఇలా అనేకం తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా నీకన్నా అన్యంగా తెలుస్తూ ఉన్నాయి ఎవరికి తెలుస్తున్నాయి నాకే కదా అహం వృత్తి అన్నప్పుడు అహం నేను కానీ అక్కడెక్కడ అహం లేదు కాబట్టి అది ఇదం అదే ఇదం ఇదం అంటే ఇది అని అర్థం దేశ్ దాన్ని ఇదం అంటారు ఇప్పుడు ఇదం భావనలు ఓకే అహం భావన క్లియర్గా తెలుసుకోండి ఇదం భావనలు అహం భావన కాబట్టి ఇది పుస్తకము ఒక భావన ఇది చెట్టు ఒక భావన అది మేడ ఒక భావన ఇది ఆవు ఒక భావన అది పువ్వు ఒక భావన కదా కదా క్లియర్ అవన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా ఆ పువ్వు అన్నప్పుడు పువ్వుకి సంబంధించిన భావన నాలో కదిలిదా కాబట్టి ఇది కూడా భావనే పువ్వు అనేటువంటి భావన మేడ అనేటువంటి భావన చెట్టు అనేటువంటి భావన పిల్లి అనేటువంటి భావన ఇవన్నీ భావనలవునా కాదా ఈ భావనల్లో నేను ఉన్నదే ఇది ఉన్నదే ఇది ఉన్నది కాబట్టి ఆ ఇది ఏదో అది ఇదం దాన్ని ఏమంటారు సంస్కృతంలో ఇదం అంటారు ఇది అంటే ఇదం అంటే నీకన్నా అన్యంగా నీకు తెలిసేది వాట్ ఈజ్ ఎవిడెంటిటీ యూ నీకు ఏదైతే తెలుస్తూ ఉందో దట్ ఈస్ ఇదం కాబట్టి ఇవన్నీ కూడాను ఇదం ఓకే ఈ ఇదం భావన ఏవైతే ఉన్నావో ఇవి దేని మీద ఆధారపడి ఉన్నాయి అది ఇంకేం లేదు ఇప్పుడు ఇది అనే దాన్ని తెలుసుకునేవాడిని నేను ఇప్పుడు పువ్వు ఇది పువ్వు తెలుసుకుంటూ ఉన్నా అది పిల్లి పిల్లి తెలుసుకుంటూ ఉన్నా ఇది ఎలుక ఇది ఎలుకని తెలుసుకుంటూ ఉన్నా ఇది మైక్ ఇది మైక్ తెలుసుకుంటూ ఉన్నా ఆ వస్తువులు మారుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఏం భావన పూల భావన పుష్పభావన మైకు భావన జపమమాల భావన ఇదం భావనలివి కాబట్టిదం వృత్తయ ఇదం వృత్తయ ఇదం వృత్తయ వృత్తయ అహం వృత్తి ఆశ్రీత కాబట్టి నేను అనేది ఉన్నప్పుడే ఇది అనేది కదులుతుంది ఇంకా ఇంకొకటి కూడా ఉంది మీకు ఇంకా లోతుకపోతే నేను పక్కన నాది కూడా వస్తూ ఉంది ఆ నాదిలో కూడా నేను లేను ఫర్ ఎగ్జాంపుల్ నా చొక్క అన్నాను అనుకోండి చూడండి ఇప్పుడు చెట్టు అంటున్నాను కానీ నా చెట్టు అనడం లేదు కానీ ఇక్కడ నా చొక్క అంటున్నా నా అనేటువంటిది రావచ్చు ఇది ఐ కాదు మై క్లియర్ కాబట్టి నాది కాబట్టి నా చొక్క నా ఇల్లు నా పుస్తకము నా కలము నా భార్య నా బిడ్డ ఈ విధంగా నాది నాది నాది అని ఏదైతే అంటూ ఆ నాదిలో నేను లేదు ఆ నాది కూడా మార్పు చెందుతూ ఉంది కాబట్టి ఇదం భావనలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి నువ్వు అక్కడ చూచావు ఆవు కనిపించింది ఆవు అనేటువంటి భావన నీ హృదయంలో కదిలింది నీ మనసులో ఆవు అనేటువంటి భావన కదిలింది మళ్ళీ ఇంకొక వైపు చూచావు మైక్ కనిపించింది మైక్ అనేటువంటి భావన కదిలింది మైక్ అనే భావన కదిలినప్పుడు ఆవు అనేటువంటి భావన లేదు ఆవు అనేటువంటి భావన కదిలినప్పుడు పిల్లనేటువంటి భావన లేదు ఇవన్నీ ఇదం భావనలు సినా ఎందుకని అనేకం కనపడుతున్నాయి కదా మార్పు తెలుగుతున్నాయి కదా మరి ఒక్కొక్క దాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క నేనుంది ఎక్కడ ఒకవేళ అట్లా గనక ఉంటే జ్ఞాపకం ఉండే అవకాశం లేదు నేను ఒకటే అయినప్పుడు ఇంతకుముందు ఆవుని చూచాను ఇప్పుడు ఆవు లేదు పిల్లిని చూచాను పిల్లిని నేను చూస్తున్నప్పుడు కూడాను ఇంతకుముందు ఆవుని నేను చూశాననేటువంటి జ్ఞాపకం నాకుందా లేదా అది ఎప్పుడు సాధ్యము పిల్లిని చూసినవాడు ఆవును చూసినవాడు ఇద్దరు ఒకటే అయినప్పుడే కాబట్టి నాలో ఏదైతే అహం వృత్తి ఐ థాట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఐ థాట్ సరేనా కాబట్టి ఈ ప్రధానమైనటువంటిది నేను అనేటువంటి భావన ఇది అహం భావన ఇది అహం భావన కాబట్టి వృత్తులన్నీ ఈ ప్రపంచంలో ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఇదం ఇదం ఇదం ఇదం అని మనకేవైతే తెలుస్తున్నదో ఈ ఇదం వృత్తులన్నీ అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి అంత ఇంకేం లేదు వృత్తయ అహం వృత్తిం ఆశ్రిత కదా వృత్తయో మనహ వృత్తులే మనస్సు వృత్తయో మనహ వృత్తయ మనహ వృత్తులు మనస్సు అంటే ఏంటి ఏ వృత్తులవి ఇదం భావనలన్నీ తీసుకోవాలి ఇదం భావనలన్నీ మరి అహం భావన ఇది కూడా వృత్తే కదా వృత్తయో మనహ అదే అర్థమాష వృత్తయ మనహ వృత్తులు ఏవైతే ఉన్నావో అదే మనసంటే అంటే ఇంకేం లేదు కాబట్టి వృత్తులు ఎప్పుడైతే మనసు అని అంటున్నాడో ఇదం భావనలో తెలిసేది కానీ ఇదం భావనలో మారుతూ అవంతా మనసే ఎందుకంటే మనసులోనే తెలుస్తూ ఉన్నది ఇప్పుడు అది చెట్టు నేను అనొచ్చు చెట్టు అక్కడ కాదు తెలిసే చెట్టు లోపల తెలుస్తూ ఉంది కాబట్టి నేననేటువంటి చైతన్యంలో నేననేటువంటి ఆలోచన ఏదైతే ఇక్కడ కదురుతూ ఉందో సంకల్పం వృత్తి ఈ వృత్తిలో ఆ చెట్టు ఉన్నప్పుడే ఇది ఉంది అని నాకు తెలుస్తుంది లేకపోతే ఎట్ట తెలుస్తుంది నీ వృత్తిలో లేనిది నీకు తెలిసే అవకాశమే లేదు సార్ కాబట్టి నీకు ఇది ఫలానా అని తెలిసింది అంటే అది నీ వృత్తిలో ఉండాలి నీ మనసులో ఉండాలి కాబట్టి నీ మనసులో ఉన్నది నీకు తెలుస్తుందే కానీ లేనిది నీకు తెలిసేందుకు అవకాశం లేనే లేదు ఒకవేళ కుండను చూసి కుండ అయం ఘటహ అని ఆ కుండ కనుక నీ మనసులో లేకపోతే ఇది కుండని నీకు తెలిసేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇదం భావనలు ఎక్కడ ఉన్నాయంటే చైతన్యంలోనే ఉన్నాయి అది ఎక్కడ అహంభావనలోనే కాబట్టి వృత్తయ అని అన్నప్పుడు ఇదం భావనలు వృత్తులే మరి అహంభావన ఉరిత్తే దీంట్లో తేడా ఏంటంటే ఇదం భావనలు మారుతూ ఉంటాయి దాన్ని చూచాను దాని భావన ఈయన చూచాను ఈయన భావన అది చూచాను ఆ భావన కానీ వీటన్నిటిని తెలుసుకునేటువంటి అహంభావన మారదు అవునా ఇది కూడా మారిపోయిందనుకో నీకు వాటికి సంబంధించిన జ్ఞాపకాన్ని ఉండేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి ఇదం భావనలు ఏవైతే ఉన్నావో అవి అహంభావనను ఆశ్చర్యించుకొని ఉన్నాయి ఇదం భావనలు మారుతూ ఉంటాయి ను అనేకమైన ఆలోచనలు చేస్తావు అవన్నీ మారుతూ ఉంటాయి కానీ అహంభావన మాత్రం మారదు ఇప్పుడు కేవలం వస్తువులే కాదు నేను చెప్పేది ప్రతిదీ తీసుకోవాలా మనలో కదిలేటువంటి కొన్ని భావోద్రేకాల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు నీకు ఒక భావం వచ్చింది ఆ భావాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ఎవరికి తెలుస్తూ అది అహం అనేటువంటి వృత్తికి తెలుస్తూ కాబట్టి ఇదం భావన అది నీ మనసులో కలిగేటువంటిది భావన ఇదం భావన ఇదం భావన అహం భావనకి తెలుస్తూ ఉన్నాయి ఇదం భావనలు వృత్తులే అహం భావన కూడా వృత్తే ఎందుకని అది కూడా వృత్తే కదా వృత్తయో మనహ కాబట్టి విద్ధి సెకండ్ తెలుసుకో విద్ధి తెలుసుకో ఏమని అహం మనహ పోహ్ క్లియర్నా ఇప్పుడు మనసు ఏంటి ఇక్కడి వరకు అహం వృత్తేనైనా విద్ధి అహం మనహ క్లియర్గా ఇచ్చాడు కదా మనహ అహం నేను అనేది ఏదైతే ఉందో ఇదే మనసు అంతకన్నా ఇంకేం లేదు ఈ మనసుకే సమస్తం తెలుస్తూ ఉంది కాబట్టి అవి కూడా భావనలు గనక వాటిని ఇదం భావనలు అన్నాం ఇదం భావనలు అహంభావన ఇది ఇంకేం లేదు ఇదం భావనలు మారుతూ ఉంటాయి అహంభావన అని మారదు కాబట్టి విద్యహం మనహ విద్ది అహం మనహ విద్యహం మనహ అహం ఘటం జానామి చూడండి అహం ఘటం జానామి నేను కుండని తెలుసుకుంటూ ఉన్నాను అన్నప్పుడు మనసులో ఏముంది కుండే ఉంది దాన్ని తదాకార వృత్తి అంటారు శాస్త్రంలో తదాకార వృత్తి తత్ ఆకార వృత్తి కాబట్టి దేన్నైతే నేను చూస్తూ ఉన్నానో దాని యొక్క ఆకారం నాలో ఏర్పడిపోయి ఉంది అంతేకే లేదు తదాకార వృత్తి ఎందుకని ఇప్పుడు నా యొక్క మనసులో నా భావనలో ఏముందంటే కుండ ఒక్కటే ఉంది ఇంతవరకు కుండ ఇది ఇదం ఇప్పుడు ఇది ఎక్కడుంది నా ఆలోచనలో ఉంది నా ఆలోచనలకు మాత్రం ఏం తెలుస్తుంది ఆలోచన కూడా జడం కాబట్టి ఆలోచన చైతన్యంలో ఉంది ఆలోచన చైతన్యంలో ఉంది కాబట్టి ఇది అనేది చైతన్యంలో ఉంది ఇదం భావన చైతన్యంలో ఉంది ఫస్ట్ క్లియర్గా పెట్టుకోండి ఇదం భావన చైతన్యంలో ఉంది ఎందుకని లేకపోతే నువ్వు దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇదం భావన చైతన్యంలో ఉంది ఈ ఇదం భావనలు మారుతూ ఉన్నాయి ఇదం భావనని తెలుసుకునేటువంటి మనసు ఒకటే ఉంది లోపల అది అహం అహంభావన నీకన్నా అన్యంగా ఉండేటువంటివి ఇదం భావనలు అవి మారుతూ ఉన్నాయి వాటిని తెలుసుకునేటువంటిది లోపల ఏదైతే మారకుండా ఉందో అది అహం భావన లేదా అహం వృత్తి మరి ఇదం భావనల్లో ఏముందని ఆయన లోపల ఈ కుండ అనేటువంటి భావన ఆ కుండనే భావనలో ఏముంది చైతన్యం ఉందిలా నామరూపం ఉందిలే ఎగ్జాక్ట్లీ చైతన్యం ఉందా లేదా అహంభావనలో చైతన్యాలు ఎన్ని ఉన్నాయి మరి దాంట్లో దీంట్లో ఆడించి వస్తుంది ఏ చైతన్యమైతే ఇదం భావనని ప్రకాశింపజేస్తూ ఉందో అదే చైతన్యము అహంభావనను కూడా ప్రకాశింపజేస్తూ ఉంది ఇదం భావనలలో ఇదం భావనలలో చైతన్యమే ఉంది అహంభావనలో చైతన్యమే ఉంది సరేనా కాకపోతే ఇదం భావనలు అహంభావన మీద ఆధారపడి ఉన్నాయి ఆశ్రయించుకొని ఉన్నాయి గనక దానివల్లనే ఇవి వెలుగుతూ ఉన్నాయి అహం వృత్తి ఉంది గనకనే ఇవి వెలుగుతూ ఉన్నాయి కానీ ఈ రెండింటికి ఆధారమైన చైతన్యం ఏదైతే ఉందో అది మరొక దాని మీద ఆధారపడి లేదు కారణం స్వతసిద్ధం వృత్తయ అహం వృత్తి ఆశ్రితాహ కానీ చైతన్యం దేని మీద దేన్ని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి చైతన్యము అనేటువంటిది స్వతసిద్ధం ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ ఇంకొక ఉండడం వల్ల కాదు ఇది అహంవృత్తి కనుక లేకపోతే క్లియర్గా పెట్టుకోండి ఆయన అహం వృత్తి లేకపోతే ఇదం భావనలు తెలిసే అవకాశం లేదు కాని ఇదం భావనలు లేకపోయినా అహం వృత్తి లేకపోయినా అహం చైతన్యం ఉంది ఎలా ఉంది స్వతసిద్ధంగా ఉంది అంటే దాన్ని తెలుసుకోవడానికి వేరే ప్రకాశం అవసరమై ఉందా లేదు అందుకని స్వప్రకాశంగా ఉంది స్వత ఉంది స్వప్రకాశంగా ఉంది అది చైతన్యం ఇక్కడికి మనకు ఒక అవగాహన ఏంటంటే ఇదిగో ఇదం భావనలు ఇది పుస్తకము ఇది చెట్టు ఇది ఆవు అని నువ్వు అనుకుంటూ ఉండేటప్పుడు దాన్ని తెలుసుకునేటువంటిది అహం వృత్తి కాబట్టి లోపల భావనలున్నాయి ఇదం భావనలు అవి చైతన్యంలో ఉన్నాయి అహం వృత్తి చైతన్యంలో ఉంది అవి మారుతూ ఉంటాయి ఇది మారదు ఇది వాటిని తెలుసుకుంటూ ఉంది కదా ఆ తెలుసుకున్నప్పుడు ఇది కుండ జ్ఞానం నీకు కలుగుతూ దానిని అహం తెలుసుకుంటూ ఉంది కదా అహంఘటం జానామి నేను కొండని తెలుసుకుంటూ ఉన్నాను ఆ కుండని అహం అనేటువంటిది కొండని తెలుసుకుంటూ ఉంది అని నేను తెలుసుకుంటున్నానా లేదా ఇదముని అహం తెలుసుకుంటూ ఉంది ఇలా అహం ఇదము తెలుసుకుంటూ ఉంది అనేది నాకు తెలుస్తు లేదా నేను సాక్షి చైతన్యం అది ఇదం చైతన్యం ఇది అహం చైతన్యం నేను సాక్షి చైతన్యం ఇదం చైతన్యాలు ఉండాలి అంటే అహం చైతన్యం ఉండాలి అహం చైతన్యం ఉండాలి అంటే సాక్షి చైతన్యం ఉండాలి అవి ఏవి లేకపోయినా సాక్షి చైతన్యం ఉంటుంది క్లియర్గా అర్థమవుతుందా మీకు కాబట్టి చూడండి ఇక్కడ రెండైనాయి అహము ఇతంని తెలుసుకోవడం ఒకటి ఆ అహం ఏదైతే ఉందో నేను అనేటువంటి వృత్తి కదలకుండా చెదరకుండా ఉండేది ఏదైతే ఉందో దానిని సాక్షిగా ఉండేటువంటి నేను తెలుసుకుంటూ ఉన్నా ఇక్కడ నేనులు రెండు కనపడుతూ ఉన్నాయి మీకు అహం వృత్తిలో ఒక నేను కనపడుతూ ఉంది ఆ అహం వృత్తిని చూచేటువంటి నేను చైతన్యంగా తెలుస్తూ ఇప్పటికి యాక్సెప్ట్ చేయటాన్ని ఈ శ్లోకంలోనే నేను దాన్ని పూర్తి చేస్తా రెండు కాదు ఉండేది ఒకటేనని అర్థమవుతుందా ఇక్కడికి మనకు రెండు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి ఇది రెండెట్లా ఉంటాయి స్వామీజీ స్వప్నవత్ నీకు స్వప్నంలో ఎట్లాగైతే రెండు కనపడుతూ ఉన్నాయో నువ్వు చూస్తూ ఉన్నావు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ను భోంచేస్తూ ఉన్నావు ఇంకొక ఆమె వడ్డిస్తూ ఆ వడ్డించి ఆమె నువ్వే తినేది నువ్వే కాబట్టి అక్కడ రెండు లేవు కాబట్టి చూడబడేది ఇదం భావన ఏదైతే ఉందో అదే అహంభావన ఈ రెండింటికి ఆధారంగా ఉండేటువంటి వాడివి నీవే అది ఎంతవరకు అయితే నడుస్తూ ఉందో ఆ స్వప్నం అంతవరకు ఈ రెండు ఉంటాయి ఒక్కసారి కనుక నువ్వు మేలుకున్నావు రెండు ఎగిరిపోయినాయి అహము ఇదము రెండుగా ఏవైతే స్వప్నంలో నీకు తెలుస్తూ ఉన్నాయో రెండు ఎగిరిపోయినాయి సార్ ఆ స్వప్నం రాకముందు నువ్వు ఎట్లా ఉన్నావు ఒక్కడవే కదా ఆ రెండు లేవు కదా అట్లాగే అహంవృత్తి కదలకు ముందు నాయన అహంవృత్తి కదలకు ముందు నువ్వు ఎలా ఉన్నావు అంటే కేవలం చైతన్యంగా ఉన్నావు అది అహం వృత్తి కలవ కదలకపోవడం ఏంటి స్వామీజీ ఇప్పుడు సుషుప్తిలో లేదు కదా నాయన సింపులా ఊరికే మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను సుషుప్తిలో నేను అనే వృత్తి నీకుందా దాడ నిద్రలో కానీ నువ్వు ఉన్నావా లేదా ఎందుకని నువ్వు లేస్తున్నావు కదా నిద్ర లేస్తున్నావు కదా ఉన్నవాడే కదా లేస్తాడు లేనివాడే ఎట్లా లేస్తాడు కాబట్టి సుషుప్తిలో నువ్వు అనేటువంటి వాడివి ఉన్నావు అది చైతన్యం అది పూర్ణం ఏకం అద్వితీయం పూర్ణం కాబట్టి నేను అయిన వృత్తి అహం వృత్తి ఐ థాట్ కదలకముందు నువ్వే ఉన్నావు నువ్వు ఉంటేనే అహం వృత్తి వస్తుంది అహం వృత్తి లేకపోయినా నువ్వు ఉన్నావు ఏది సుక్షిప్తుల ఉన్నట్టుగా కదా పూర్ణం నువ్వు నేను అడ్రస్ ఇస్తున్నాను యు ఆర్ ఫుల్ యు ఆర్ ద హోల్ పూర్ణం అధహ పూర్ణం అదహ పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదస్ పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమే వాసిషతే ఇది శాంతి మంత్రం టోటల్ పూర్ణం కాబట్టి అహం వృత్తి కదలకు ముందు ఇదం వృత్తులు కదలకు ముందు ఎవరున్నారంటే పూర్ణం నువ్వే ఉన్నావు సార్ ఎప్పుడు అధహ ఇవి కదలకు ముందు చైతన్యం కల కదలకముందు స్వప్నం కదలకముందు ఎవరున్నారు నువ్వే ఉన్నది పూర్ణం స్వప్నం కదిలింది అధహ పూర్ణం స్వప్నం కదలకముందు పూర్వం అది పూర్ణం ఇదం పూర్ణమేనా ఇప్పుడు కలొచ్చింది కళలో కూడా పూర్ణమేనా కాదా పూర్ణమే సింపుల్ సార్ ఎవరే అది ఎవరో కల నీ కళే కళకు ముందు ఉన్నది నువ్వే కళ తయారైన తర్వాత ఉన్నది కూడా నువ్వే కాకపోతే కళకు ముందు నీ స్వరూపం కావచ్చు కలత కలలో ఆరోపం కావచ్చు అది వేరే విషయం కాబట్టి పూర్ణం అధహ పూర్ణం ఇదం పూర్ణాత్ కాబట్టి ఆ పూర్ణము నుండి పూర్ణం ఉదచ్చతే ఈ కళ కలిగింది ఏకమైనటువంటి పూర్ణము నుండి ద్వైతం తెలుస్తున్నాయి కదా ఇక్కడ ద్రష్ట దృశ్యము ఇదంతా కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఈ పూర్ణం దాని నుండే వచ్చింది పూర్ణమద పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణము నుండి పూర్ణం ఉదచ్చతే ఈ పూర్ణం వచ్చేసింది ఇంకోటి రావడానికి పూర్ణశ పూర్ణం ఆదాయ ఆ పూర్ణము నుండి ఈ పూర్ణం వస్తే పూర్ణమేవ అవశిషతే ఇప్పుడు ఆ కళలో ఉండేది కూడాను రెండుగా నీకు కనపడుతూ ఉండిన వాస్తవానికి అక్కడ ఉండేటువంటిది నీవే సబ్జెక్టు నీవే ఆబ్జెక్ట్ నీవే విషయము నీవే విష ఈ నీవే నీకన్నా అన్యంగా రెండవది లేదు మొత్తం పూర్ణం పూర్ణాత్ చైతన్యాత్ పూర్ణాథ్ అంటే చైతన్యాత్ చైతన్యము నుండి పూర్ణం ఉదచ్చతే ఏం పూర్ణం అది అహం ఇదం అహం ఇదం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం నుంచి చైతన్యాత్ పూర్ణాత్ పూర్ణం విశిష్య విశిష్యతే ఇది కూడా పూర్ణమే ఎందుకని ఇది చైతన్యం కన్నా అన్యంగా లేదు ఇవి ఉంటాయి లేకుండా పోతాయి ఎందుకంటే ఆరోపాలు గనక అవి ఉన్నవి ఇది ఉన్నది అవి లేవు ఇది ఉంటుంది పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిషతే కాబట్టి చైతన్యము నుండి ఆహం వృత్తి ఇదం వృత్తులు ఇవన్నీ కూడా దాని నుండి వచ్చిన దానిలో ఏ విధమైనటువంటి మార్పు లేనే లేదు స్వామీజీ మరి మనసు అది కూడా అహం వృత్తి కదా ఇప్పుడేంటో తెలుసా అయ్యా మనసా మనసు కూడా నేనే పో చైతన్యమే ఎందుకని చైతన్యం లేకపోతే నీకు అహం కూడా తెలియదు కదా ఇంతకుముందు చూచాం కదా కుండ అనేటువంటిది యుదం నీకు చైతన్యంలో ఉండబట్టే కదా అది ఉన్నదని నీకు తెలిసింది కాబట్టి అహం వృత్తి నేను అనేటువంటిది కూడాను చైతన్యంలో లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఎక్కడుంది ఇది చైతన్యంలో ఉంది కదా కాబట్టి అహం వృత్తి విద్య అహం మనహ నేనే మనసు ఈ మనహ ఎవరు నేనే కానీ నేను మనసు కాదు సార్ మనస్సు నేనే నేను కాదా అవునా చెప్పండి ఇప్పుడు నేను మనసు ఎందుకని మనసున్నాను ఉన్నది మనసు చైతన్యంలోనే ఉంది కనుక అహం నేనున్నాను సుషిప్తుల మనసు లేదు నేనున్నానా లేదా ఇంకేంటైతే ఇంకేంటే ఆయన కాబట్టి మనసు ఉంది నేనున్నాను కాబట్టి మనసు నేనే మనసు లేదు అయినా నేనున్నాను నేను మనసు కాదు కష్టంగా ఉందే అదే మళ్ళీ కొండ కదా కొండ మట్టి కానీ మట్టి కొండ కదా సేమ్ చూచారా అది కాబట్టి అంతా చైతన్యంలోనే ఉంది కాబట్టి సుక్షుప్తిలో అహం లేదు కాబట్టి అహం వృత్తి అనేది ఏదైతే ఉందో విద్య అహం మనహ మనసు నేనే విద్య తెలుసుకో అని చెప్తున్నాడు కదా ఇది అక్కడ లేదు ఈ అహం భావన ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ పదే పదే చెప్తున్నా అహం భావన ఏదైతే ఉందో ఇది వాస్తవంగా చైతన్యం కాదు చైతన్యం అహంభావన కాదు అహంభావన ఇదం భావన కూడా కాదు అహం అనేటువంటిది ఇటు ఇదం భావన కాదు ఎందుకని ఇదం భావనని తెలుసుకునేది అహం అవి మారుతూ ఉన్నాయి ఇది మారదు ఈ అహంభావన ఏదైతే ఉందో చైతన్యము ఈ అహంభావనని కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని ఈ అహంభావన లేనప్పుడు కూడాను చైతన్యం ఉంది వెరీ ఇది కాబట్టి విద్య తెలుసుకో ఏమని అహం మనహ విద్య అహం వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ అహం సెకండ్ అహం ఎంటర్ ఎంటర్ ఇది మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఇక్కడికి ఏం చెప్తున్నాడు తెలుసా విద్యఅం మనహ అహం ఏదైతే ఉందో అంటే అహం వృత్తి అహం మనహ అది మనసు అంటే అహం వృత్తి ఏదైతే ఉందో అది మనసు విద్ధి తెలుసుకో నువ్వు కాబట్టి అహం భావన ఇంతవరకు ఇదం భావనలు అహం భావన మీద ఆధారపడి ఉండే కదా అహం భావన దేని మీద ఆధారపడి ఉంది రెండో అహం ఏంటో తెలుసా అహం భావన అహం చైతన్యం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు నేను అనేది రెండు రకాలుగా ధ్వనిస్తూ ఉంది నేను అనేది అహం భావన మన దగ్గర గనక అజ్ఞానం ఉంటే నేను అనేటువంటిది చైతన్యం మన దగ్గర జ్ఞానం ఉంటే ఆ తర్వాత చెప్తా ఇప్పుడు క్లియర్గా అర్థమైందే మీకు కాబట్టి ఇదం భావనలు ఎప్పుడైతే అహంభావన మీద ఆధారపడి ఉన్నవో మరి అహం భావన గనక దేని మీద ఆధారపడకుండా గనక ఉంటే అది స్వతసిద్ధం అయిపోతుంది స్వప్రకాశం అయిపోతుంది కానీ అది లేదు అట్లా లేదు గాఢ అది మనకు తెలియడం లేదు బాగా క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు ఇక్కడే ఉంది విషయమంతా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈరోజు సరేనా కాబట్టి ఇది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఈ అహం దేని మీద ఆధారపడి ఉంది ఇంకొక అహం ఆహం ఏంటి అది స్వరూపం చైతన్యాత్ పూర్ణాత్ పూర్ణం ఆ పూర్ణము నుండి ఈ పూర్ణం వచ్చింది ఈ పూర్ణమేంటో తెలుసా అహముయుధము ఆ పూర్ణమేంటి తెలుసా శుద్ధ చైతన్యం చూసారు ఎంత డిఫరెన్స్ పూర్ణాత్మ పూర్ణమొచ్చేది దాని నుంచే ఇది వచ్చింది కాబట్టి అది పూర్ణమే ఇది పూర్ణమే అది అహమే ఇది అహమే ఈ అహం అనేటువంటిది మనసు ఇది ఉంది నేనున్నాను ఇది లేదు నేను ఉంటాను కాబట్టి చైతన్యం అనేటువంటిది ఎప్పుడూ ఉంది ఈ చైతన్యం మీద అహం వృత్తి ఆధారపడి ఉంది కాబట్టి ఇది సర్పము అన్నావు అనుకోండి రజువును చూచి రజు సర్ప భ్రాంతిలో ఇది సర్పము అని చెప్పినప్పుడు ఈ సర్పమనే జ్ఞానం ఎందుకు కలిగిందో తెలుసా రజ్జువు యొక్క అజ్ఞానం వల్ల రజ్జువుకు సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉండడం వల్ల ది ఇగ్నరెన్స్ ఆఫ్ ది రౌ కాబట్టి రజ్జు అజ్ఞానం ఏదైతే ఉందో అది సర్ప జ్ఞానానికి నాంది పలికింది కాబట్టి ఉన్న సత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే మన దగ్గర లేదో అసత్య వస్తు వస్తువు అవకాశం ఉంది కాబట్టి రజ్జు అనేటువంటిది రజ్జు అజ్ఞానం చేత కప్పబడితే అదే భగవద్గీతలో కూడా అజ్ఞానే నావృతం జ్ఞానం కాబట్టి ఉన్న వస్తువు లేని దాని చేత కప్పబడింది కాబట్టి రజ్జు జ్ఞానం లేకపోవడమే సర్పజ్ఞానం కలగడానికి కారణం స్వరూప జ్ఞానం లేకపోవడమే ఆరోపానికి శ్రీకారం చుట్టింది అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి అహం అనేటువంటిది నాయన కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్త అహం అనేటువంటిది పూర్ణ సచిదానందం ఆత్మస్వరూపమే అహం ఆ అహం దానికి సంబంధించిన జ్ఞానం కనుక కలిగిందే ఇది రజ్జు అనే అహం ఏదైతే ఉందో చైతన్యమే ఆత్మే ఆ అహం ఏదైతే ఉందో చైతన్యము అది ప్లస్ అజ్ఞానం అజ్ఞానం ఏంటి ఇది రజ్జు అని ఇది ఆత్మ అని కాబట్టి చైతన్యము అని తెలియకపోవడం అనేది అజ్ఞానం కదా కాబట్టి చైతన్యం చైతన్యంగా ఉంది ప్లస్ అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు అహం భావన క్లియర్ క్లీన్ డెఫినేషన్ ఏనాయనే కానీ ఆహం కాదు ఏది ఎందుకని అజ్ఞానం లేకుండా ఉన్నప్పుడు అది అహం చైతన్యం కాబట్టి అజ్ఞానం ఏదైతే ఉందో అంటే ఉన్న వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉండడం వల్ల చైతన్యము ప్లస్ అజ్ఞానము ఈక్వల్ టు అహంభావన ఈ అహంభావన ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు ఇదేం చేస్తుంది నేను అనేది గౌరోహం అహం చూడు అహం నేనేం చేస్తుంది తెలుసా అహం గౌరహ నేను తెల్లగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నానని మాట్లాడినప్పుడు అది బాడీ ఐడెంటిఫికేషన్ దేహంతో తాతాత్మం చెంది స్థూలోహం అహం స్థూలహ నేను బుద్ధుగా ఉన్నాను నీలోహం అహం నీలహ అంటే నేను నల్లగా ఉన్నాను అని దేహాన్ని గురించి మాట్లాడుతూ కాబట్టి ఇలా చెప్పడంలో ఇలా చెబుతున్నది ఎవరు అని కూడా మనం ఆలోచిస్తే చైతన్యం చెప్పడం లేదు చైతన్యం లేదు అహం భావన చెప్తూ ఉంది అహం భావన దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది నేను నేను అని దేహం దగ్గర మాట్లాడుతూ ఉంది నాది నాది అని ఇదం భావనల్లో మాట్లాడుతూ ఉంది ఏది అహం భావన నాట్ చైతన్యం క్లియర్ కానీ ఈ అహం భావన అహం చైతన్యం మీద ఆధారపడి ఉంది అలా ఆధారపడకుండా ఉంటే అహం భావన కూడా కదిలేందుకు అవకాశం లేదు దీనికి స్ఫూర్తినిచ్చింది అదే గనక అహం భావన అహం చైతన్యం మీద ఆధారపడుతుంది ఇది మనహ అయితే స్వామీజీ అహం భావన అహం చైతన్యము రెండు అహములు ఉన్నాయా స్వామీజీ ఇక్కడ లేవు ఉండేది ఒకటే అహం ఎందుకని రజ్జు ప్లస్ అజ్ఞానము సర్పం కదా అట్లాగే చైతన్యము ప్లస్ అజ్ఞానము ఇసి కూడా అహం భావన కదా కాబట్టి ఇప్పుడు మనం చూసే రెండు లేవు ఒకటే ఉంది ఇక్కడ రెండు అనేటువంటివి లేనే లేవు సర్పము రజ్జువు లేవు ఎందుకని ఉంటే సర్పమన్నా ఉండాలా లేకపోతే రజ్జు అన్నా ఉండాలా కాబట్టి విచారం చేసినప్పుడు సర్పం లేకుండా పోతా ఉంది కానీ రజ్జువు లేకుండా పోవడం లేదు కాబట్టి రజ్జువు స్వరూపము సర్పము ఆ ఆరోపమైంది విచారంలో ఎప్పుడైనా ఎగిరిపోతుంది ఈ ఆరోపం బాగానే ఉంది దీన్ని ఎలా తెలుసుకోవాలి అహం అనేటువంటిది ఒకటే రెండవది లేదు కానీ రెండవది ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకని ఉండేటువంటిది మాత్రం రజ్జువే సేమ్ ఎగ్జాంపుల్ సర్పం లేదు ఉన్నది అన్నావనుకో ఎక్కడుంది చెప్పు రజ్జువు పైన ఉంది సర్పం లేదు స్వామీజీ రజ్జు కింద ఉందా లేదు స్వామీజీ రజ్జు ఎడం వైపున ఉందా కుడి వైపున ఉందా లేదు స్వామీజీ మరి ఎక్కడుంది సర్పం రజ్జువే సర్పం సార్ రజ్జు ఎప్పుడైతే తెలియడం లేదో అదే సర్పంగా తెలుస్తూ ఉంది లేదన్నారు సత్యం సత్యంగా తెలియనప్పుడు మిచ్చగా తెలుస్తూ ఉంది కాబట్టి చైతన్ ఏదైతే ఉందో అది చైతన్యమే కానీ నీక ఆ చైతన్యం అని తెలియకపోవడం చేత ఆ తెలియకపోవడం అనేది అజ్ఞానం కాబట్టి చైతన్యము ప్లస్ అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు జీవహి వస్తాడు తర్వాత క్లియర్ వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ ప్లీజ్ కాబట్టి ఒక్క అహమే సత్యము ఒక్క అహమే సత్యము రెండవ అహం మిథ్యా ఫస్ట్ అహముకు డెఫినేషన్ ఇచ్చి తర్వాత పోతాడు ఈ రోజు లేకుండా చేసేయాలి అహం లేకుండా చేయాలి మనం కానీ అండి కానీ నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటా రండి మీకు అర్థం కావడం రిపీట్ చేస్తున్నా కాబట్టి ఏ రజ్జువు యొక్క అజ్ఞానం చేత సర్పం గోచరించిందో అలాగే సత్యమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అహంతో తెలియబడుతుంది కదా అది అర్థం కాకపోవడం వల్ల మిథ్యా నేను గోచరిస్తుంది అది అహం భావన అది అహం భావనగా తెలుస్తోంది ఇది అహం భావనకి అహం చైతన్యానికి ఉండేటువంటి తేడా కాబట్టి ఇలా అజ్ఞానం వల్ల కలిగినటువంటి వృత్తి ఏది అహం వృత్తి ఈ అహం వృత్తి ఏదైతే ఉందో ఈ అహం వృత్తి యొక్క నిజస్వరూపం ఏంటి అని ఆలోచిస్తే ఏంటి సర్పం యొక్క నిజస్వరూపం ఏమిటని చూసినప్పుడు రజ్జువే కాబట్టి అహం వృత్తి యొక్క నిజస్వరూపం ఏంటి ఇది కంటెంట్ ఆఫ్ అవేర్నెస్ ఏంటి అని ఆలోచించినప్పుడు అది కేవలం చైతన్యమే గాని రెండవది కాదు ఆ చైతన్యం ఏకమే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు కనుక రెండు నేనులు లేవు కాబట్టి అజ్ఞానం వలన కలిగినటువంటి ఈ అహం అనేటువంటి వృత్తి దీని యొక్క నిజ చైతన్యమే కాబట్టి ఇక్కడికి మనకు ఓ అంటే ఇదం భావనలకు అన్యంగా వాటిని తెలుసుకునేటువంటి అహముని తెలుసుకున్నాం ఈ అహమే మనస్సు ఇది అహం భావన ఇదే సర్వబంధాలకి కారణమయ్యి ఉంది ఇదం భావనలు మారుతూ ఉంటాయి అహం భావన మారేటువంటిది కాదు ఈ అహం పోదు దీనికి ఏం చేయాలి ఇదే మనసు ఇది పోవాలి నువ్వు అహం చైతన్యమని తెలియాలి అప్పుడే పూర్ణస్వరూపుడు అవుతావు ఇది పోవాలి ఎట్లా పోద్ది లాస్ట్ శ్లోకంలో చూచుల మానసంతున్నాయ ఉంది మానసంతు కిం కిం మానసం మార్గనే కృతే అని విచారణ చేస్తే నైవ మానసం అసలు మనసే లేదు మార్గ ఆర్జవాత ఇది సుటైన మార్గం అన్నాడు కదా ఇప్పుడు ఏం చేయాలి ఆ అహం వృత్తి అది విచారం చేయాలి అంతేనా ఇంపాసిబుల్ ఇక్కడా పడతారు బాగా బాగా అద్వైతం తెలుసు అనుకునేవాళ్ళు కూడా బోర్ల పడేది ఇక్కడే ఎందుకని ఎప్పుడైతే అహం తనకంటూ ఒక అభిప్రాయం వచ్చేసింది దానికి నేను ఇది అని నేను ఐఎమ్ వెరీ స్మాల్ నేను నశించిపోతాను కాదా ఇదంతా మాట్లాడేది ఎవడు ఈ అహమే కదా కాబట్టి ఎప్పుడైతే తనకంటూ తనకు అభిప్రాయం ఏర్పడిపోయిందో అది విచారించేటువంటి ప్రశ్నే లేదు విచారణ ద్వారా తప్ప మరో విధంగా పోయేందుకు అవకాశం లేదు ఎందుకని ఇది మిథ్యా గనక మిథ్య అయినప్పుడు పోవాలి సర్పాన్ని నువ్వు ఏం చేసినా సర్పం పోదు ఎట్లా పోతుంది విచారం పోతుంది ఎందుకని మిథ్యా వస్తువు గనక అట్లాగే ఇక్కడ కూడాను ఈ అహంభావన ఏదైతే ఉందో ఇది మిథ్యకు సంబంధించిందే గనక విచారం చేస్తేగానే పోదు అందువల్ల పద్నాలుగో శ్లోకంలో చెప్పాడు చూడండి ప్రాణబంధనా ఏకచింతనాత్ నాశమెత్యదహారా ప్రాణబంధనం వల్ల మనసు లయిస్తుంది ఏకచింతనాత్ అసత్యమైనటువంటి ఏకవస్తు అహం ఏదైతే ఉందో దాన్ని విచారణ చేయడంలోనే పోతుంది అన్నాడు ఏక నాశం ఏతి గచ్చతి అది నాశనమైపోతూ ఉంది కనపడకుండా పోతా ఉంది దాన్ని చేయాలి అని అంటున్నాడు కాబట్టి అహం ఏదైతే ఉందో నాయన అహం వృత్తి ఇది తనను తాను విచారించుకుంటుందా ఈజ్ ద క్వశ్చన్ అది బాధ తనను తాను విచారించుకుంటుందా కలలో ఉండేవాడు ఇది కళ అని విచారం చేస్తాడా వాడు కళగా అంటాడే కానీ విచారం చేసేటువంటి అవకాశం లేనేలేదు కాబట్టి అహం అనేటువంటిది ఏదో ఇది తనను తాను విచారించుకునే అవకాశమే లేదు ఇక్కడ పప్పులో కాలేసేది ఈవెన్ రమణ మహర్షి చెప్పేది కూడా రమణ మహర్షి శిష్యులని చెప్పుకునే వాళ్ళకి అర్థం కాదు అని నేను గంట బజాయించి చెప్పాను మీకు ఎక్కడో తెలుసా కోహం కోహం కోహం అహం కహా నేనెవరు అని విచారణ చేయాలి అధిక ప్రసంగం కూర్చొని నేనెవరు నేనెవరు నువ్వు మూర్ఖుడివి నేనెవరు నేను మూర్ఖుడివి ఎందుకని నేను గురించి నీకు తెలుసు కదా మూర్ఖుడు అని నువ్వు పండితుడు అనుకుంటున్నావా కాదు కదా ఎన్నిసార్లు నేనెవరంటే మాత్రం వచ్చే సమాధానం అదే కదా దేర్ ఫో అహమును అంటే అది అహంతో అయ్యే పని కానే కాదు ఇక్కడ శాస్త్రం ఎంటర్ కావాలి అది ఇంకేం లేదు నేనెవరో విచారించు అంటే గురు సన్నిధిలో విచారించు అర్థం గురు సన్నిధిలో విచారించు ఎందుకని ఆయనకి తెలుసు నేను ఎవరంటే నీకు తెలిసేదే లేదు మూర్ఖు మూర్ఖం తప్ప ఇంకే లేదు ఎవరికి తెలుసు గురువుకి తెలుసు గురుముఖత గురు సన్నిధిలో కూర్చొని నువ్వు విచారం చేయాలి అది అర్థం కాబట్టి అహం అనేటువంటిది అహం భావన ఏదైతే ఉందో అది తనను తాను విచారించుకోలేదు కాబట్టి ఈ అహం భావన ఎట్టి పరిస్థితుల్లో పోదు కాబట్టి నీవే అహం చైతన్యము అని తెలియాలి అంటే తత్వమసి వాక్యార్థం ద్వారా గురువు బోధించినప్పుడే ఆ చైతన్యం ఏదైతే అహం చైతన్యం ఉందో అది నీవే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఈ జ్ఞానంతో అజ్ఞానం అనేటువంటిది నశించిపోద్ది ఏకచింతనాత్ నాశం ఏతి అహం బ్రహ్మైవా నేనే బ్రహ్మం అనేటువంటిది నీకు జ్ఞానం కలిగిపోతుంది ఇది సర్వోపద్రవ రహిత స్థితి this is మోక్ష స్వామీజీ మరి ఈ విచారం ఎలా జరగాలి ఎట్లా విచారం ఏమన్నారు ఎట్లా జరగాలి నెక్స్ట్ అహమయం కుతో చిన్వత భవతి చిన్వత అయి నిజ విచారణ అయ్యి పత్యహం నిజవిచారణ అహమయం కవతివత అహమయం కుతో చియి పత్యహ నిజవిచారణం ఇంపార్టెంట్ యోగం అహమయం కవతి అహం అయం కవతి అయం ఈ అయ ఇంపార్టెంట్ అయం అయ అహం ఇ అహం అహమయం కవతి కుత భవతి ఎక్కడినుంచి పుడుతూ ఉంది ఇది చిన్వత దీన్ని గనక విచారిస్తే విచార్యత పురుషస్య ఎవడైతే ఈ విచారం చేస్తూ ఉన్నాడో ఆ పురుషుడు అయం అహం కుతోభవతి ఈ అహం ఎక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉంది చిన్వత అని గనక విచారం చేస్తే ఆయి పతత్హం అయి అంటే ఏంటో తెలుసా ఓయ్ అని అర్థం సంస్కృతంలో అయ్యి అంటే ఓయి అని అర్థం అయి అంటే పత్యహం అహం పతతి పో అహం ఆ నేననేది ఏదైతే ఉందో అది పతతి పడిపోతుంది నిజ విచారం విచారణం ఇది ఆత్మవిచారం అంటే అర్థమైంది ఇది ఆత్మవిచారం అంటే కాబట్టి ఈ అహం నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతూ ఉంది అని గనక మనం విచారం చేస్తూ పోతే అహం పతతి ఈ అహం పడిపోతుంది ఇది నిజ విచారణం ఇది సరైనటువంటి ఆత్మవిచారం ఏ ఆత్మవిచారం ఆత్మచైతన్యం నేను అనే చైతన్యం ఉందే దాని వైపుకి తిరుగుతున్నాం ఇప్పుడు అంటే మనసులో అనేక వృత్తులు ఉన్నాయి ఆయన క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు మనసులో అంటే ఇది కనుక ఇప్పుడు అర్థం కాకపోతే ఇంకెప్పుడు అర్థం కాదు అందుకని భయపడుతున్నా పదే పదే రిపీట్ చేస్తున్నా మనసులో వృత్తులు ఉన్నాయి వృత్తుల్లో అహం భావన ఇదం భావనలు అనేటువంటి వృత్తులు ఉన్నాయి ఇవి రెండుగా ఉన్నాయి అక్కడి నుంచి దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం ఉంది అలా చూసినప్పుడు ఈ రెండుగా ఉండేటువంటి వాటిని కుదించాము అంటే ఎక్కడికొస్తాయి తెలుసా అహం భావన దగ్గరికి ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇద భావనలని తగ్గించుకుంటూ వచ్చినప్పుడు భావన దగ్గరికి మనం వస్తాం ఇప్పుడు ఈ అహం భావనని విచారం చేస్తూ ఉన్నాం ఇక్కడ అహం పడిపోతుంది అంటాడు అంటే ఆధారం ఏదైతే ఉందో స్వరూపం ఏదైతే ఉందో దీని వాస్తవం కిం స్వరూపం ఇది దీని యొక్క స్వరూపం ఏమిటి అని మనం విచారించగానే ఆరోపం అదృశ్యమైపోతూ ఉంది ఎట్లాగూ ఇది ఏమిటి అనేటువంటి ప్రశ్న పడినప్పుడు సర్పం ఏ విధంగా అయితే అదృశ్యమైపోయి రజ్జువు మాత్రమే మనకు తెలుస్తూ ఉందో అట్లాగే ఇది విచారం చేసినప్పుడు విచారం ఏంటి గురుముఖత చేయడం కదా ప్రమాణం కదా ప్రమాణం ఎప్పుడైతే వచ్చిందో ప్రమాణ జ్ఞానాన్ని కల్పిస్తూ ప్రమాణం ఎట్లా జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానవృత్తి ప్రమాణం ఇచ్చేది ఇంతకుముందే చెప్పాను జ్ఞానవృత్తి ఏం చేస్తుంది అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది అహం జీవహా నేను జీవుణ్ణి అనేటప్పుడు ఏమిటో తెలుసా భావన నేను అహం వృత్తి అనే భావన అలా చెప్తాను మీకు వస్తాది తెలుస్తా జీవుడంటే ఏదో కాదు అహం భావన చూచారా అదే జీవ భావన కానీ వాస్తవానికి అహం భావన అహం చైతన్యం కన్నా వేరుగా లేదు కాబట్టి అహం భావనే అహం చైతన్యము కానీ అహం చైతన్యం అహం భావన కాదు క్లియర్గా పెట్టుకోండి ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఇది ఒక రకమైన ధ్యానం ఆయన మీరు ఒక చోట కూర్చుంటే అలాగే లోపలికి వెళ్ళిపోవచ్చు పోయి టచ్ చేసి వస్తూ ఉండొచ్చు పిల్లలు ఎట్లాగైతే పరిగెత్తుకుంటూ పోయి ఆ చెట్టును తాకేసి వస్తారో అట్లా పోయి అట్లా మునకేసి రావచ్చు చాలా జాగ్రత్తగా వినండి చెప్తాను కాబట్టి బోధే జ్ఞానవృత్తి గనక ఇది అజ్ఞానవృత్తిని తొలగించుకుంటూ పోతుంది కాబట్టి ఇప్పుడు మన విచారం ఎంతవరకు తెలుసా అహంభావన వరకే నువ్వు విచారించగలవు క్లియర్ రావు ఇదం భావనల్ని అహంభావన అహంభావన వరకు నువ్వు విచారించగలవు అక్కడి నుంచి మాత్రం నీ కదలికల పనికిరావు అక్కడ ఉపయోగపడేది ప్రమాణం అక్కడ ప్రమాణమే నీకు శాస్త్రమేవా ఒక్క ప్రమాణం తప్ప ఇంకొక విధంగా నీకు ఉపయోగపడేటువంటి అవకాశం లేదు ఏమిస్తాడు ప్రమాణంలో అహమే అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం విలయం యాతి శతకోటి శతకల్పకోటి శతార్జితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్న కర్మవత్ శంకరా శంకరా ఏంటో తెలుసా చూసారా అహం ఇది కదా విచారం ఇప్పుడు కాబట్టి అహం వృత్తి ఏదైతే ఉందో అది కాదు ఇది ఏంటని ఆలోచించేటప్పటికీ అహం బ్రహ్మ ఇది ఓ బ్రహ్మేది చైతన్యం కాబట్టి నేను అహం వృత్తి కాదు నేను అహం చైతన్యం కాబట్టి అహం బ్రహ్మ ఇది విజ్ఞానాత్ ఈ విజ్ఞానంచేత నేనే బ్రహ్మము అంటే నేనే ఆ చైతన్యము ఈ అహం వృత్తి కదలడానికి ఏదైతే ఆధారం ఉందో ఈ అహంవృత్తి ఉన్నప్పుడు ఏ చైతన్యం అయితే ఉండడం వల్ల అహంవృత్తి ఉన్నట్టుగా తెలుస్తూ ఉందో అహంవృత్తి లేకపోయినా కూడా చైతన్యము తనకు తానుగా ఏదైతే భాషిస్తూ ఉందో అది అహం అహం చైతన్యం బ్రహ్మ అది అది నేనే అది కేవలం బ్రహ్మస్వరూపం విజ్ఞానాత్ ఈ విధమైనటువంటి జ్ఞానం కలగడం వల్ల అహం బ్రహ్మేతి అహం బ్రహ్మ ఇది విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి పో కాబట్టి శతకోటి కల్పాల్లో అంటే వందల కోటి కల్పాల్లో తయారు చేసుకున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో సంచితం విలయం యాతి అదంతా కూడాను విలీనమైపోతా ఉంది ఎట్లాగూ అంటే ప్రబోధాత్ స్వప్న కర్మవత్ కాబట్టి స్వప్న కర్మవత్ స్వప్నంలో అనేకమైనటువంటి కర్మలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఒక కళగా అంటున్నామంటే కలలో రకరకాలైనటువంటి విషయాలు మనకు వస్తూ ఉంటాయి కానీ అవన్నీ ప్రబోదాత్ మేలుకోగానే అవన్నీ ఎట్లాగైతే లేకుండా పోతాయో అట్లాగే శతకోటి కల్పాల్లో ఏవైతే తయారు చేసుకుని ఉన్నావో ఆ కర్మలన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి ఎందుకని ప్రబోదాత్ అహం బ్రహ్మతి విజ్ఞానాథ్ శంకర శంకర కాబట్టిక్కడ అహం అనేటువంటిది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు చైతన్యమే అనేది తెలుస్తూ ఉంది గనక ఈ అహంభావన పడిపోతుంది అహంభావన పడిపో అంటే ఆత్మ అజ్ఞానం వల్ల ఆత్మ తెలియకపోవడం వల్ల ఈ ఆత్మ అజ్ఞానం వల్ల కలిగినటువంటి అహంభావన ఏదైతే ఉందో ఇది ఆత్మ జ్ఞానం వల్ల నశిస్తుంది అంతే కదా ఆయన చైతన్యము ప్లస్ అజ్ఞానము ఇట్స్ ఈక్వల్ టు అహంభావన చైతన్యము మైనస్ అజ్ఞానము ఈజ్ ఈవల్ చైతన్యం కదా అజ్ఞానాన్ని తీసేస్తే ఇంకంతకన్నా ఏముంది కాబట్టి నీవే అది అంతకన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఈ జ్ఞానం సమస్తాన్ని చూడగలదు అహంభావన చూడలేదు అహంభావనకి ఒకటి తెలిస్తే రెండోది తెలియదు కానీ తనకు తెలిసేవన్నీ తాను తెలుసుకుంటూ ఉంటుంది అవి మారుతూ ఉంటాయి తాను మారకుండా ఉంటుంది కానీ ఇది అది కాదు యహ్ పశ్యతి స్వయం సర్వం యహ పశ్యతి స్వయం సర్వం యహ ఎవరైతే ఇది శంకర అద్భుతమైన శ్లోకం అంటే ఆ చైతన్యముల అహంబ్రహ్మేతి విజ్ఞానాథ్ నేనే చైతన్యమని తెలుసుకున్నప్పుడు స్థితి ఎట్లా ఉంటుందో చెప్తాడు యహ్ పశ్యతి స్వయం సర్వం యహ ఎవడైతే పశ్యతి చూస్తూ ఉన్నాడో ఏమని స్వయం తనకు తాను గాని ఏం చూస్తున్నాడు సర్వం కాని ఎం న పశ్యతి కశ్యతి స్వయం సర్వం తాను తనకు తానుగా మరొక దాని యొక్క ఎయిడేమీ లేకుండా సపోర్ట్ ఏమీ లేకుండా తనకు తానుగా సమస్తాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో ఎం ఎవడినైతే నపశతి ఖచ్చన ఏ కూడా తెలుసుకోలేడు అది తమాషా సమస్తాన్ని తానే తెలుసుకుంటూ ఉన్నాడు తనను తెలుసుకునేవాళ్ళు ఎవరూ లేరు ఎట్లాగూ అది ఏదో కాదు నీలోనే ఉంది యశ్ చేతయతి ఎవరైతే బుద్ధ్యాది బుద్ధి మొదలైనటువంటి అంటే బుద్ధి మనసు ఇంద్రియాలు దేహము వీటన్నిటి కూడాను చేతయతి వాటిని చేతరత్వం కల్పిస్తూ ఉన్నాడు ఎవరైతే అవన్నీ కూడా పనిచేయడానికి ఆధారమయ్యి ఉన్నాడు నథ్యం చేతయత్య కాబట్టి అతనిని ప్లీజ్ ఎం అతని తత్ ఆ మనోబుద్ధులు నా చేతయతి ప్రకాశింపచేయలేవు అయం అదే ఆత్మ కాబట్టి తనక తానుగా సమస్తాన్ని ఏది ఎవరైతే ప్రకాశింపజేస్తూ ఉన్నారో సమస్తాన్ని తెలుసుకుంటూ ఉన్నారో అవి తనను తెలుసుకోలేకపోతూ ఉన్నాయో అట్లాగే దేహంలో కూడాను అంటే ఇదం భావనలు కూడాను సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు ఆ ఇధం ఏది తనను తెలుసుకోలేదు అది విషయం బుద్ధ్యాది అనేటప్పటికీ మళ్ళీ అహం కాబట్టి ఆ అహంను ఎవరైతే ప్రకాశింపజేస్తూ ఉన్నారో ఆ అహంకు సంబంధించి బుద్ధ్యాదులు ఎవరినైతే ప్రకాశింపచేయలేవో దట్ ఈస్ ఆత్మా స్వయం పశ్యతి స్వయం పశ్యతి పశ్యతి స్వయం సర్వం స్వయం పశ్యతి సర్వం సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు సమస్తాన్ని ఎట్లా చూస్తాడు చెప్పుడు ఆయన ఇప్పుడు కళ ద్వారా మనం చూసామనుకోండి ఈ ప్రపంచాన్ని అంటే కళ్ళను ప్రకాశింపజేస్తేని కళ్ళు ప్రకాశంలో ఉంటేనే తెలుస్తుంది ఈ ప్రపంచం లేకపోతే తెలుస్తుంది కళ్ళు ముసలేదు కదా కళ్ళు తెచ్చినా గుడ్డివాడు చూడలేదు కదా కాబట్టి ఏ ప్రకాశం ఉంటే ఎట్టు నపశతి ఏ నె చెట్టు ఏదైతే ఈ కంటి ద్వారా చూస్తూ ఉందో ఈ కంటి ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంది మరి ప్రపంచాన్ని తెలుసుకోవాలి కన్ను అంటే ప్రపంచం వెలుగులో ఉండాలి కదా అది ప్రకాశంలో ఉండాలి కదా కాబట్టి ప్ర బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది ఎవరో కంటిని ప్రకాశింపజేసేది ఎవరో ఈ కంటిలో పడినటువంటి చూడడానికి మనసు ఏదైతే ఉందో ఆ మనసును ప్రకాశింపజేసేది ఎవరో ఆ మనసులో ఏర్పడినటువంటి దానిని ఇదం వృత్తుల్ని తెలుసుకునేటువంటి అహం వృత్తిని ప్రకాశింపజేస్తున్నది ఎవరో పగార్థం చేసుకోండి చూడండి ఎక్కడి నుంచి వస్తూ అది ఇదే ఈ చైతన్యమే అహం వృత్తి అహం చైతన్యం మీద ఆధారపడి ఉంది కదా కాబట్టి అహం చైతన్యం ఏదైతే ఉందో అహం బ్రహ్మ ఇది విజ్ఞానాత్ యహ పశ్యతి స్వయం సర్వం సమస్తాన్ని ఏదైతే దర్శిస్తూ ఉందో అది అహం వృత్తిని ప్రకాశింపజేస్తు ఉంది ఇదం వృత్తుల్ని ప్రకాశింపజేస్తూ ఉంది మనసును ప్రకాశింపజేస్తూ ఉంది కంటిని ప్రకాశింపజేస్తూ ఉంది బాహ్యంలో వెలుగును కూడాను వెలుగు కూడా అదే కారణమై ఉంది బట్టి సమస్తం దానిలోనే ఉంది ఇది స్వప్రకాశం స్వయం ప్రకాశంగా ఉంది అన్నింటినీ ఇది చూస్తూ ఉంది అంతే తమాషా యహ్ పశ్యతి స్వయం సర్వం ఎం న పశ్చతికచ్చన ఎంత బ్యూటీజో అండి ఇప్పుడు బుర్కా వేసుకున్న ముస్లిం స్త్రీ ఉంది బుర్కా వేసుకొని ఉంటుంది ఆవిడ అందరినీ చూస్తుంది కానీ ఆవిడ్ని ఎవరూ చూడలేరు ఎందుకని ఆ కళ్ళ దగ్గర ఆవిడ కిటికీలాగా ఉన్నాయి ఏమేమి చూడాలో అన్నిటినీ చూస్తుంది కానీ ఆవిడని మాత్రం ఎవరు చూసేందుకు అవకాశం లేనే లేదు సార్ అట్లాగే ఆత్మ సర్వత్రా ఉన్నది సర్వత్రా చూస్తుంది స్వయం పశ్చాతి దాన్ని చూసేటువంటిది మాత్రం ఇంకొకటి లేరు కాబట్టి ఇది ఏ విధంగా అర్థం కావాలి మనకు అహమయం కుతోభవతి అసలు ఈ అహం ఎక్కడి నుంచి పుట్టింది అని ఆలోచన చేసినప్పుడు అహం వృత్తి వరకు నువ్వు రాగలవు కానీ ఆ తర్వాత నువ్వు విచారం చేయలేవు గనక అక్కడ ప్రమాణం వస్తుంది ప్రమాణం వచ్చినప్పుడు ఆ ప్రమాణంలోనే నీకు అందాలి ఇంకో విధంగా అందేందుకు అవకాశం లేదు అహం చైతన్యం క్లియర్నా లే మీకేదైనా సందేహం ఉన్నా అడగని చెప్తాను కాబట్టి ఉండేది అహం అహం అదే అహం వృత్తిగా తెలుస్తుంది అహం వృత్తి లేకపోయినా అహం చైతన్యం ఉంది ఈ రెండింటిలో ఏది స్వరూపము ఏది ఆరోపం అంటే అహం చైతన్యం ఏదైతే ఉందో అది స్వరూపము అహం వృత్తి ఏదైతే ఉందో ఇది ఆరూపం కాబట్టి ఇది కేవలం ప్రమాణం ద్వారా అందాల్సిందే కాని మరొక విధంగా అందేందుకు అవకాశం లేదు ప్రమాణం ఎవరివ్వాలని ఆయన ఇస్తే లేదంటే భగవంతుడు లేదంటే భగవంతుడు మీరు అడగచ్చు స్వామీజీ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చిస్తాడు లోపలి నుంచి ఎవరు చెప్తారని మీరే అంటారు కదా కాబట్టి భగవంతుడు ఎట్లా ఇస్తాడు గురువే కదా ఇవ్వాలని కాదండం లేదు నేను కానీ నాకు వచ్చినటువంటి సందేహం అంతా ఎక్కడంటే ఆ భగవంతుడే గురువై గీత చెప్పాడు కనుక ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఎప్పుడైతే భగవంతుడే గురువై గీతను బోధించాడో గీతలో ఏదైతే చెప్పబడి ఉందో అదే గురువులు ఉపనిషత్తుల్లో చెప్పారో ఉపనిషత్తుల యొక్క సారాన్నే భగవద్గీతగా తండ్రి మనకు అందించాడు కాబట్టి ఏ జ్ఞానమైతే భగవంతుడు అందించాడో ఆ జ్ఞానమే గురువు అందిస్తూ ఉన్నాడు ఏ జ్ఞానమైతే గురువు అందిస్తూ ఉన్నాడో ఈ జ్ఞానాన్నే భగవంతుడు అందిస్తూ ఉన్నాడు గనక భగవంతుడు అందించేటువంటి జ్ఞానం కన్నా అన్యమైనటువంటిది గురువు అందించడం లేదు కాబట్టి గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కాబట్టి గురువే భగవంతుడు ఎందుకని భగవంతులు అందించినా గురువు ఒకే జ్ఞానం మనకు వస్తుంది కాబట్టి అహం వృత్తి ఏదైతే ఉందో ఈ అహం వృత్తికి అధిష్ఠానం ఎవరు ఆధారం ఎవరు అన్నప్పుడు నీవే గనక ఏది అహం చైతన్యం అహం వృత్తికి ఆధారమైంది అహం చైతన్యం కదా అయినప్పుడు ఇంకొక అడుగు ముందుకు పెడితే ఇది అర్థమైపోయినటువంటి వాడికి అహం వృత్తి ఉన్నప్పుడు కూడా బంధం లేదు అవునా బాగా అర్థం చేసుకోండి అహం వృత్తి ఉన్నప్పుడు కూడా బాధ లేదు బంధం లేదు ఎందుకని స్వామిజీ అహం వృత్తి అహం చైతన్యాన్ని బాధించింది అని నువ్వు అన్నావనుకో ఇది ఉంది అది ఉంది అని అర్థం స్వరూపము ఆరోపం ఉందని అర్థం ఇంకా బాగా చెప్పాలంటే త్రాడు ఉంది అందువల్ల పాము ఎక్కడ కాటేస్తుందో త్రాడు నన్ను భయపడ్డా సార్ ఒకటే సార్ ఉండితే రెండు ఉంటే నీకు ఈ బాధ కాబట్టి రెండు లేవు ఒకటే ఉందని తెలిసినంతకాలం ఆ ఒకటి రెండుగా కనిపించినా నీకు వచ్చిన నష్టం లేదు మృతికే సత్యం అని తెలిసినంత తెలిసిన తరువాత నీకు వెయ్యి రకాలైనటువంటి మట్టి పాత్రలు ఉండినా ఎన్ని రకాలైన మట్టి పాత్రలు ఉన్నాయో ముంత ముకుడు బాణ ఎన్ని ఉన్నా కూడాను నీకు సత్యం తెలుసు ఏమని మృత్తికెచ్చేవా సత్యం కాబట్టి ఆ మృతిక ఏదైతే ఉందో అదే సత్యమని నీకు తెలుసు విషయం అర్థమైపోయింది గనక కాబట్టి సముద్రాన్ని అర్థం చేసుకున్నావు సముద్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు అల లేస్తూ ఉంటే నువ్వు బాధపడతావా అబ్బా ఈ అల సముద్రాన్ని కొట్టేస్తా ఉంది దన్నని పోయి సముద్రంలో పడింది సముద్రానికి ఎంత దెబ్బ తగిలింది అనుకుంటావు నువ్వు కాబట్టి అలా అబ్దికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధాన్ని కల్పించలేదు ఎందుకని దానికన్నా అన్యంగా ఇది లేదు వచ్చిన బాధ అదే కాబట్టి ఇది దానికన్నా అన్యంగా లేదు అనేటువంటి జ్ఞానం నీకు కలిగితే ఇంకా ఇది అది అని రెండు లేవు గనక ఇది పడిపోతుంది ఎలా పడిపోతుంది అలా పడిపోయినట్టు అయ్యి పత్యహం ఇది డైరెక్ట్ ఎంక్వైరీ వెదురుకునకు రాగము నేర్పిన స్వామినపై దయలేదా వెదురుకునకు రాగము నేర్పిన్న స్వామిన పై దయలేదా ఎందుకని కెరటము నేను కడలి నీవు కదలి కల నీ నీలోనే కెరటము కడలి నీవు కదలి కల నీ నీలోనే పడి లేచిన లేచి పడినా అల్ల కులుకులు సంద్రములోనే దానికన్నా వేరుగా ఎక్కడుంది అహంభావన రాని నే నేను చూస్తూ ఉంటాను అది అహంభావన పోని నేనుంటాను పడి లేచిన లేచి పడినా అల్ల కులు కులు సంద్రములోనే ఎక్కడున్నా ఏది చేసినా ఎక్కడున్నా ఎది చేసిన నా బ్రతుకంతా నీలోనే ఆ నీలోనే ఏం తెలుసా ఆమె చైతన్యం అదే ఆమె చైతన్యం అదే వాసుదేవ చైతన్యం కాబట్టి దానికంతా లేదు కాబట్టి ఈ నేను లేచి పడినా పడి లేచిన కాబట్టి అహం వృత్తి అనేటువంటిది ఎన్ని రకాలుగా కదులుతూ ఉండినా నాకన్నా వేరుగా లేదు కాబట్టి అంత దాంట్లోనే ఉంది కాబట్టి అలా లేచినంత మాత్రాన సముద్రానికి బంధం లేదు ఈ సత్యం కనుక అర్థమైందంటే అహం వృత్తి కదిలినా నీకు బంధం లేదు ఎందుకని అహం వృత్తి నిన్ను బాధించలేదు ఎందుకు బాధించలేదు అది ఆరోపం నువ్వు స్వరూపం ప్లీజ్ స్వరూపం అది దీన్ని చూస్తూనే ఉంది ఎప్పుడు మహర్షి ఉండే రోజుల్లో అక్కడ రంగస్వామి ఒక భక్తుడు ఉండేవాడు ఆశ్రమంలో సేవ చేస్తూ అతను ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది కొంతకాలం అప్పుడు మహర్షి కూర్చొని ఉంటే మహర్షి దగ్గరికి వెళ్ళాడు చెప్పి మళ్ళీ ఒక నాలుగైదు నెలల్లో నేను వస్తానని చెప్పి పోవడానికి పాపం మహర్షి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడే కానీ నీళ్లు గారుతూ ఉన్నాయి నిజమే కదా నిజమైన శిష్యుడికి గురువుకు దూరం కావడం అంటే బాధగానే ఉంటుంది స్వామి చూచాడు ఇంకా చెప్పలే ఆయనకి నేను ఇట్లా వెళతానని కూడా మహర్షి అన్నాడు అతన్ని నంది అని పిలిచేవాడు పేరేమో రంగస్వామి ఆయన నంది అని పిలిచేవాడు స్వామి రమణ మహర్షి అప్పుడు అంటాడు అతన్ని చూసి నంది ఇట్రా దేనికి ఏడుస్తున్నవే చూడు నీకు తెలియదు ఒకటి ఉంది చెప్తాను విను నువ్వు నన్ను వదిలిపోవచ్చు కానీ నేను నిన్ను వదల్లేనయ్యా నువ్వు నన్ను వదిలిపోవచ్చు ఎంత దూరం అన్నా పో నేను నిన్ను వదల్లేను ఎందుకు నాకు తెలుసా నేను నిన్ను వదల్లేను కారణం అది నాకు తప్పదు ఎందుకని ఆ నేను అనేది ఎక్కడైతే ఉందో అది నేనుండబట్టే కదా ఉంది ఎప్పుడు అదే స్థాయిలో మాట్లాడేవాడు మహర్షి కాబట్టి నువ్వు ఎక్కడికి పోతావు ఈ నేను అహం వృత్తి ఎక్కడికి పోతుంది నా నుంచి కాబట్టి ను బాధపడద్దు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు హాయిగా వెళ్ళిరా కాబట్టి భయపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు ఎందుకని నువ్వు నన్ను వదిలిపోవచ్చేమో కానీ నేను నీకు ఎప్పుడు దూరంగా ఉండే అవకాశం లేదు కాబట్టి సంతోషంగా వెళ్ళు అంటే దాని అర్థమేంటి ఆయన వెళ్ళిపోతే ఎక్కడో వాళ్ళ ఊరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆయన వదలకుండా ఎట్లా ఉంటాడు చెప్పువా అహం చైతన్యం తానయ్యి ఉండడం వల్ల ఆయనకన్నా వేరుగా ఆయన ఉండలేడు అని అర్థం ఇది ఇంకేంలే అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మహర్షిలాగా నిలిచి ఉండేటువంటి వాళ్ళు ఇది ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుందంటే విస్తరిస్తుందంటే మహర్షి జీవితంలోనే చాలా కనపడతాయి మనకు ఒకరోజు రూమ్లో కూర్చొని ఉంటే భక్తులు ఉంటారు సడన్గా ఎందుకో కోతులు వచ్చి విపరీతంగా గొడవ చేస్తూ ఉంటాయి కెచకిచకెచకిచకెచ్చి అక్కడ దగ్గరలోనే ఏది ఆశ్రమంలోనే స్వామి యొక్క ఆ గదికి దగ్గరలోనే గొడవ పెడుతుంటాయి కొంతసేపు సేపు చూచిన తర్వాత స్వామి లేస్తాడు స్వామి కూడా ఉండేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు శిష్యుడు ఆయన కూడా బయలుదేరుతాడు తీర కొంత పోతే అక్కడ ఉండేవి చాలా కోతులు వచ్చేసాయి ఒకేసారి విపరీతంగా గొడవగా ఉండేవి తీరా దగ్గరికి వెళ్ళాడు స్వామి ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అవి ఆ కిచ్చకిచ్చలంతా ఆపేసాయి సైలెంట్గా ఉన్నాయి తీరా స్వామి దగ్గరికి వెళ్తే ఒక ముసలి కోతి ఓ చిన్న కోతి పిల్లని పైన ఎక్కించుకొని ఉంది అక్కడికి వెళ్ళాడు స్వామి చెట్టు దగ్గర అది ఉంది మిగతా అవన్నీ చూస్తూ ఉన్నాయి అక్కడికి పోయి అంటాడు తాత పాపం చాలా బాధ వచ్చింది ఈ వయసులో ఈ వయసులో నీకు బాధ తాత అంటాడు ఈ పక్క నుండి అతనికి అర్థం కాదు ఎవరితో మాట్లాడుతూ ఉండే అని ఆ కోతితో అని అది తల ఊపుతూ ఉంటుంది ఏది ఆ పెద్ద కోతి దీన్ని నెత్తుకొని ఏం చేస్తామో చెప్పు తప్పదు కదా మీరు ఏర్పాటు చేసుకున్న కట్టు అది వడంబడికే కదా చెయ్యలే నీకు పుణ్యం ఉంటుంది కానీ చెయ్యలే అని కొద్దిసేపటి చూచి వెనుదిరుగుతాడట ఈ భక్తుడు కూడా వస్తూ ఉంటాడు అవి ఇంకా కిచక సన్నడమ ఇంత లే అవన్నీ ఆపేసి ఈయన మాట్లాడిన తర్వాత అవి మెల్లగా పోతూ ఉన్నాయి ఆ పెద్ద కోతి మాత్రం చిన్న కోతిని ఎత్తుకొని ఉంది ఇప్పుడు వెన్నుదిరిగి వచ్చేటప్పుడు రమణ చెప్తాడు నాయన ఏం వీళ్ళల్లో ఒక కట్టుబడి ఉంది చూడండి వీళ్ళల్లో ఒక వడంబడికి ఏంటంటే ఈయన తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ కోతి కనుక అనాథయిపోతే దిక్కు లేకుండా ఆర్ఫన్ అయిపోతే అప్పుడు ఆ కోతుల్లో ఏదైతే పెద్ద కోతిగా ఉందో అది దీన్ని పోషించాలి అది వీళ్ళల్లో ఒక వడంబడిక ఇప్పుడు పాప ఆ చిన్న బిడ్డ ఉన్నది పైన ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు చచ్చిపోయారు ఇప్పుడు ఈ కోతి దాన్ని సంరక్షించాల్సి వచ్చింది దీనికి ఆరోగ్యం బాగలేదు పాప ముసలిదైపోయింది అయినా తప్పదు కదా వాళ్ళు పెట్టుకున్నటువంటి వడంబడి కదా అందుకని నీకు పుణ్యం ఉంటుంది లేని చెప్పాను ఏం చేస్తాం ఇట్లాగే ఉంటాయి సరే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఆ రూమ్లో ఉన్నాడు అవి ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నాయి ఈ గొడవ వెనక్కి ఇంత ఉందని ఆయనకి ఎట్లా తెలిసింది నా ప్రశ్నే నా డౌట్ మీకు చెప్తున్నా సందేహమే సరే వచ్చాడు అనుకోండి వచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష ఏంటి కోతి భాష కాదు కదా ఒకవేళ వాటికి భాష ఉంటే మన భాషలోనే కదా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు వాటికి ఎట్లా అర్థమైంది కాబట్టి వాళ్ళకొచ్చిన సమస్య స్వామికి ఎట్లా తెలిసింది ఆయన వెళ్ళి చెప్పగానే వాళ్ళెట్లా తృప్తిపడి సమస్యకు పరిష్కారం లభ్యమై సమస్య విలీనమైపోయి అవి మెల్లగా వెళ్ళిపోయినాయి చెప్పండి కాబట్టి ఒక జ్ఞాని కేవలం మానవుల్లోనే కాదు సమస్తంలో నిండి నిబిడీకృతమైపోయినాడని అర్థం ఆయనకి తెలియందే లేదు సమస్తంలో తానే ఉన్నాడు కారణమేమిటి కారణమేమిటి ఆ చైతన్యం తానేనని తెలుసుకున్నటువంటి వాడు కనుక కనుక అయితే ఇలా అహం భావన నశించిపోవద్ది మీకు సందేహం వస్తుంది స్వామీజీ మరి అహంభావా నశించిపోతే సంసారం ఎట్లా మన గొడవ అంది మన ట్రాన్సాక్షన్స్ ఎట్లా మనం ఇచ్చిండే అప్పులన్నీ ఎట్లా పోయినట్టేనా అవి ఎట్లా అది అహమి నాశాజీ అహమతయా అహమి నాశాజీ అహమంతయ అహమహం తా స్ఫురతిహృత్ స్వయం పరమపూర్ణ సహమీ అంటే అహం ఏది అహం భావన నాశబాజీ ఇది నశించిపోగానే ఏముంటుంది అహం అహం అహం తయచారా అహం భావన పోగానే ఏముంటుంది ఏంట అహం అహం చైతన్యం చైతన్యం ఉంటుంది స్ఫురతే హృత్ స్వయం అది హృత్ హృత్ అంటే హృదయమైన ఒక అర్థం ఆత్మ అని ఒక అర్థం హృత్ అంటే ఆత్మ అంటే చైతన్యం అది స్వయం స్ఫురత సెల్ఫ్ రివీలింగ్ స్వయం స్ఫురత సెల్ఫ్ హ్యూమెనస్ తనంతట తానే ప్రకాశిస్తూ ఉంది అది పరమ పూర్ణ సత్ అది పరమం అది పూర్ణం అది సద్రూప చైతన్యం ఇక్కడికి ఆహం పోయిన తర్వాత మన స్వరూపంలో మనం ఎలా ఉండాలనో తెలుస్తుంది ఈ శ్లోకం కూడా ఈరోజే చెప్పేస్తే బాగుండని నా అభిప్రాయం ఉండేది అక్కడికి ఒక అదొక సెట్ కంప్లీట్ అవుద్ది యూనిట్ అని కాల అందువల్ల మీరు మళ్ళీ మర్చిపోకుండా నేను రిపీట్ చేస్తాను కానీ జ్ఞాపకం పెట్టుకొని వస్తే నెక్స్ట్ ఆ శ్లోకం దగ్గర నుంచి చూద్దాం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యం సా శా శా